కృపాసత్య సంపూర్ణుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారువైన ఏసయ్య నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన అత్యున్నతమైన సింహాసనము పైన ఆసనవైన ఏసయ్య నీ యొక్క మహిమను వర్ణింపజాలములేనా అన్న తండ్రి ప్రభ మేము ఎంతో దూరస్తులమై పడిపోయి చెడిపోయి ఉన్నప్పటికీ మమ్మల్ని కరుణించి ప్రభ మమ్మల్ని సరిచేసిన దేవుడవు నీ సన్నిధికి మమ్మల్ని ప్రభ నడిపించిన దేవుడో ప్రభ తని ఎంతో విధమైనటువంటి ప్రభా కపటమైన జీవితంలో నుంచి మమ్మల్ని కాపాడిన దేవుడు ప్రభానతని పరిశుద్ధుల సమూహంలో మమ్మల్ని చేర్చిన దేవుడు నీ ప్రేమను బట్టి మహిమను బట్టి ప్రభా వాత్సల్యమును బట్టి నీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభా తండ్రి ఈ రీతిగా కూడుకొని అతండ్రి నేను శృతించటకు మహిమ పరిచిటకు కొనియాడుటకు పాటల ద్వారా వాక్యం ద్వారా విజ్ఞాపనల ద్వారా నా తండ్రి ప్రభాన ఏక యొక్క సన్నిధిలో మేము ప్రభన తండ్రి సంపూర్ణంగా సమర్పించుకుని ప్రభా విధేయతతో ప్రభన తండ్రి మోకరించి నీ సన్నిధిలో ఆనందించటకి ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నా దేవ నా నా రక్షకుడ మహిమాకు పాత్రుడమైన ఎస్సే అన్నదండి మహిమ స్వరూపి అగ్ని స్వరూపి విదేవా నీకు వందనాలు స్తోత్రం నైనా వాక్యంతో మాతో మాట్లాడే దేవుడు మమ్మల్ని హెచ్చరించే దేవుడు దర్శన ద్వారా మమ్మల్ని ప్రభ నడిపిస్తున్న దేవుడు ప్రభ మార్గంలో సిద్ధపరుస్తున్న దేవుడు నీకు వందనాలు ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభన తండ్రి బిడ్డందరూ కూడుకొని సకాలంలో తండ్రి ప్రభ మరి సన్నిధిలో ప్రభ ఏకరీతిగా కూడుకొని నేను సూచించుటకిచ్చినా ఇక కృపను బట్టే వందనాలు రాని బిడ్డలంత త్వరగా నడిపించండి నెట్వర్క్ విషయంలో పవర్ కన్జంప్షన్ విషయంలో ప్రభ సహాయం చేయండి లేసి ఆ ప్రతి విధున నా తండ్రి ప్రభ నీ అందో ఆనందమును ప్రభ నా తండ్రి ఆ సన్నిధిలోని నిత్యానందమును మేమందరం పొందుటకు ప్రభ మమ్మల్ని ధన్యులుగా పిలిచిన దేవుడవు నీకు వందనాలు తెలుస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ దర్శించమని ప్రతి ఒక్కరి పేరుపైన దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రిని వెలుగులో నడిచేదను రాత్రి బగలాయనతో నడిచేదను వెలుగునాడిచదను వెంబడించదనుడే నరాక్షకుడు నాడిచేదని ప్రభు ఏసుని హలు నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలో ఉండగా జయంగును యేసు నే వెంబడిను నేసుని వెలుగులు నడిచేదను బగు చికటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవును ఈసుడే నా ప్రియుండు నడిచేదని ప్రభు ఈసునితో హలడు నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలో నుండగా జయంగంతును వెంబడిందును వెలుగులు నడిచదను వెలుగులో ప్రభు స్వరముని విను చుందును సర్వమీ చెదను చెంతనుండెదను ఈసుడే ప్రేమామయుడు నడిచదని ప్రభు ఈసునితో హలడు నడిచిదని ప్రభు ఆస్తముతో కాంతిలో నుండా జయంగతును ఈశుడే నింబడిను వెలుగులు నడిచెదను వెలుగులో ప్రభు స్వరముని విను చందను సర్వమీ చెదను చెంతనుండెదను ఈసుడే ప్రేమామయుడు నడిచదని ప్రభు ఈసునితో హలయ్య నడిచెదని ప్రభు ఆస్తముతో కాంతిలో నుండా దయ నింబడితును నీ ఈసుని వెలుగులు నడిచేదను దిన సహాయము నే పొందేదను సుఖ దూకమైన మరణంబైన ఈసుడే నా ఎండ నుండును నడిచేదని ప్రభు ఈశునితో హరడు నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలను డాగ జయం గంతును వేసు నేని వెంబడితును నేసుని వెలుగులు నడిచదను నా దృష్టిని ప్రభు పైను చెదను శిల్వ ధ్వజమునే బాటి వేలేదను ఈసుడే నా చింత నుండును నడిచేదని ప్రభు ఈసునితో హడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలో ఉండగా జయం గంతును ఈశుని వెంబడించును ని వెలుగులు నడిచదను రాత్రి బలాయనతో నడిచదను వెలుగు నడిచదను వెంబడించెదను ఈశుడే నక్షకుడు నడిచేదని ప్రభు ఈసునితో హలడు నడిచేదని ప్రభు ఆస్తముతో కాంతిలో నుం జయంగూను ఏసునే వెంబడి నే వెంబడి మేము వెంబడియా థ్యాంక్ యూ వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నాకు ఒక దేవుడు చూపించింది నేను చెప్తున్నాను దేవుడు నాతోని చెప్పింది అయితే ప్రార్థన చేద్దాము స్తోత్రం నైనా పరిశుద్ధి ఏసు ప్రభ జీవంగల దేవ నీకే వందనాలు ప్రభ దేవ సాక్ష్యం ద్వారా మీరు మైంపొందండి ప్రభ యేసు ప్రభ మీరు నాకు చూపించిన ప్రతి ఒక్కటి నెరవేర్చబడింది ప్రభావ అందుని నీకు వందనాలయ్యా అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించి సాక్షి మీ వైపు పొందమని వేసిన ప్రశ్నాత్ అండ్ ఆ నా సాక్ష్యం ఏంటంటే నేను సాటర్డే రోజు పాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నాను అయితే ఆ రోజు నేను పొద్దున్న మార్నింగ్ టైంలో నేను ఫైవ్ కి ఫోర్కి లేచినాను కానీ మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకున్నాను తర్వాత నేను పడుకున్నాను అనమాట సిక్స్ థర్టీ టైంలో పండుకున్న తర్వాత దేవుడు నాకు చిన్న ఒక పది పదిహేను నిమిషాల్లో దేవుడు నాకు ఏం చూపిస్తున్నాడంటే ఒక ప్లేస్ ఎలా ఉందంటే సముద్రము పెద్ద సముద్రము ఇక్కడ కుడిమి వైపు ఎడమ చాలా సముద్రము సమాధానంగా ఉంది కానీ చాలా పెద్ద సముద్రంలో మేఘాలు వచ్చి నీళ్లు తాగుతూ ఉన్నాయి ఆ సముద్రం ఆనుకొని తాగుతూ ఉన్నాయి కానీ చాలా చాలా పెద్దగా ఉంది ఆ ప్లేస్ అక్కడ ఆ ప్లేస్కు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడ కుడిమి కానీ ఎడమ కానీ సముద్రం ఉంది కానీ నీళ్లు తాగుతున్నాయి మేఘాలు కానీ నేను మధ్యలో దారిగా ఉంది తెల్లగా ఉంది అందులో నడుచుకుంటూ పోతూ ఉన్నాను మెల్లగా చాలా పెద్దగా దూరం కొద్దీ చాలా నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్తున్న టైంలో అక్కడ వెనుకకు ఒక సిస్టర్ వస్తుందనమాట పరిగెత్తుకుంటూ అక్క పిలిచింది అయితే ఎవరు అని నేను వెనక తిరిగినాను ఆ ప్లేస్ లో సైలెంట్ లో ఆమె శబ్దం వినబడితే నా ఆమె కూడా వస్తుంది ఎవరో తెలియదు ఆ సిస్టరు అక్క అనగానే చెప్పండి అమ్మా అని అంటే నాకు దారి తెలుస్తలేదు అంటే నేనన్నా తీసుకెళ్తాను రా దారి ఇక్కడ ఉంది అని అయితే ఆమెను కూడా తీసుకొని నేను వస్తుంటాగా ఇరు పక్కకు ఎట్లా ఉందంటే గాజు టైప్ ఉంది ఆ సముద్రం ఒడ్డునకే నేను నడుస్తున్నాను పక్కకి గాజులాగుంది తెల్లగా అయితే నా గాజు ఎప్పుడు తెలిసిందంటే అందులో పింక్ కలర్ అనేది ఒకటి జరుగుతుంది ఒకటి పోతుంది అయితే నేను అనుకుంటున్నాను నా నీడ తక్కడ గాజు అయితే కనిపిస్తుంది ఇది గాజులాగున్నది కదా కనిపిస్తుంది పింక్ కలర్ డ్రెస్ కూడా వేసుకోలేదు ఏమి వేసుకోలేదు కదా పింక్ కలర్ ఏ వస్త్రాలు మరి పింక్ కనిపిస్తుంది ఏంది అనుకుంటున్నాను నేను కానీ అందులోకి వెళ్ళి ఒకటే పోతున్నారు అక్కడ ఎవరో పింక్ కలర్ ఒడ్డున అక్కడ సైడు ఎవరైతే నాకు ఆ పింక్ కలర్ అనేది ఒక కదిలినట్టు అక్కడ వెళ్తుంది అయితే నేను చూస్తున్నాను ఆహా ఇది గాజు గాజులాగా దాంట్లో ఉన్న పింక్ కలర్ ఒక మనిషిలాగా ఎవరో పోతున్నారని నేను అనుకుంటున్నాను ఆమెను కూడా ఆ సిస్టర్ కూడా తీసుకొని నేను మెల్లగా వెళ్తున్నాను బయటికి వచ్చేసిన నేను బయటికి వచ్చిన దగ్గర అక్కడ ఎక్కడ ఉన్నాయంటే ఒక బయటకు వచ్చేసిన బయటకు వచ్చిన తర్వాత నా చెప్పులు కనిపిస్తున్నాయి అక్కడ నా చెప్పులు కనిపించినప్పుడు నా చెప్పులు అక్కడ వదిలిపెట్టినాని నాకు తెలియదు ఎప్పుడు అందులోకి ఎప్పుడు బయటికి వచ్చినా కూడా నాకు తెలియదు అయితే నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళినా మళ్ళా చెప్పులు వేసుకున్నా చెప్పులు ఆ సిస్టర్ కూడా తీసుకొని వచ్చిన కానీ ఎప్పుడైతే చెప్పులు ఎక్కడ వదిలిపెట్టినో ఆ చెప్పుల దగ్గర కొంతమంది కనిపిస్తున్నారు ఒక నలుగురు ఒక ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నారు నాకు అయితే చెప్పులు వేసుకొని నేను ఆ పర్సు మర్చిపోయినా నా పర్సులు ఏమైనా అంటే డబ్బులు ఉన్నాయి నా సెల్ ఫోన్ ఉంది అయితే ఆ పర్సు ఏం చేసినా చెప్పులు వేసుకొని ఆ పర్స్ అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి వెళ్ళిన ముందుకు గేట్ దగ్గర చాలా పబ్లిక్ కనబడతారు గేట్ దగ్గర ఎంతమంది అంటే మనకు తెలిసిన సిస్టర్ కూడా అక్కడ కనబడుతుంది కానీ చాలా హడావిడిగు పబ్లిక్ అక్కడ చాలా మంది సిస్టర్సే కానీ బ్రదర్సే కానీ కానీ అక్కడ మాత్రము ఉన్నారు అయితే ఉండేసరికి నేను బయటికి వచ్చినా వచ్చిన తర్వాత నా చేతిలో వస్తే లేదు అయ్యో పర్సు లేదు కదా నేను అక్కడనే కదా అనుకుంటున్నా అయితే మళ్ళీ నేను ఫోన్ తీసుకొని కలుపుదామంటే నా దగ్గర ఫోన్ లేదు మరి ఎలా తీసుకోవాలి ఆ ఫోన్ అని నేను అనుకుంటున్నా నా మనసులో ఏమనుకుంటున్నానంటే దేవుడు ఎట్లయినా నా చేతికి అది ఇస్తాడు దేవుడు ఎట్లనైనా అది నా చేతికి ఎట్లాగానా దేవుడు ఇస్తాడని నేను మనసులో అనుకుంటున్నాను అంత లోపలిని ఒక ఎవరో తెలియదు ఒక ఆమె తీసుకొని వచ్చినట్టుంది ఆ గేట్ దగ్గరికి బయటికి కానీ అక్కడ ఆమె కూర్చొని ఉంది ఒక ముసలామని కానీ ఆమె ఎలా ఉందంటే చినికిపోయిన బట్టలతోని నల్లగుండే బట్టలు వస్త్రాలు వేసుకొని కూర్చుంది అయితే నేను అనుకున్న ఈమె చేతిలో నా పర్సు కనబడుతుంది కదా పొయ్యి నేను అడుగుతాను అడిగినా నాకైతే నమ్మకం ఉంటే ఎవరైనా బయటికి ఇచ్చేస్తారు నాకని కానీ ఆమె ఎక్కడైతే టెప్పుల దగ్గర ఉన్నారో కొంత నలుగురు ఐదుగురు మంది అందుకే ఒక ఆమె వచ్చి బయటకు వచ్చే పర్సు పెట్టుకొని అక్కడ ఉన్నది అయితే నేను అడిగినాను అమ్మా ఈ పర్సు నాది కదా అని అడిగిన ఈ పర్సు నాది నా ఫోన్ ఉండాల కదా అంటే ఆమె ఎంపడేసిచ్చేసింది కానీ ఆమె ఎలా ఉందంటే చినిపోయిన బట్టలతో చాలా భయంకరంగా ఉంది ముఖమంతా వాసిపోయి నల్లగా కానీ ఆమె ఎప్పుడైతే నా చేతికి ఫోను నా డబ్బులు పర్సులు ఇచ్చేసిందో నేను తీసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇక ఇంతగా నాకు తెచ్చించినప్పుడు ఆమెకు నేను ఏమన్నా ఇవ్వాలా కదా అని చెప్పేసి నా పర్సులకు వెళ్ళి హండ్రెడ్ రూపీస్ తీసి ఆమెకు ఇచ్చేసిన చేతికి ఆమె తీసుకుంది తీసుకొని నేను రిటర్న్ ఇంటికి తిరిగేసి వచ్చిన అయితే దేవుడు నాకు ఆ విధంగా నాకు అది అర్థం కాలేదు అయితే దేవా ఇది ఏంటిది ఇది అర్థం అవుతలేదు మరి ఏంది ప్రభు అని నేను అడుగుతా ఉన్నాను చాలా అయితే ఇవన్నీ నాకు జరుగుతున్నాయి ఒక పదిహేను నిమిషాల టైంలోనే నేను పండుకొని ఇట్లా లేసటానికి ఇది నాకు దేవుడు చూపిస్తుండు ఆ సముద్రము ఆ మేఘాలు మరి ఆ పింక్ కలర్ ఉన్న ఎవరు నాకు తెలియదు మరి అక్కడ సముద్రము మరి అక్కడ అంతా నాకు ఏమీ అర్థం కాలేదు కానీ దేవుడైతే ఒక స్థానంలోకి తీసుకెళ్ళి అన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు మరి అది దేవుడు చిత్తము ఏమైనదో అది నెరవేర్చేటట్టుగా దేవుడు చేస్తాడని నాకు నమ్మకము దేవుడుకు ముందుకు నడిపిస్తాడని ఈ సాక్ష్యం చెప్పమని బ్రదర్ వాళ్ళు చెప్పారనమాట నేను అందుకే చెప్తున్నాను ఆ రోజు నేను ఫ్రైడే నేను ఉపవాసం ఉండాలా కానీ ఆ రోజు నాకు నైట్ థాస్డే రోజు నాకు కుదరలేదు నైట్ లో అందుకనే కాబట్టి నేను సాటర్డే రోజు ఉందామంటే తెల్లవారులేని దేవుడు నాకి ఈ దర్శనం చూపించిండు చూడు దేవుడు గొప్ప అద్భుతం జరిగించిండు ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కకున్న ఆమె కూడా మరి ఆమెకు పాప కావాలనుకుంది కానీ నేను లాస్ట్ వీక్ లో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మూడు రోజులు ఉపవాస ప్రాధులు రెండో రోజులో దేవుడు నాకు ఏం చూపించినడంటే మరి ఆమెకు ఎవరో వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు నాకు తెల్లని వస్త్రాలు అయితే కానీ నేను అక్కడ కొట్లాడుతున్నాను ప్రభ్వ ఆమె కాడపిల్లలా కావాల ప్రభ్వ మరి ఆమె ఎంతగానో శ్రమ పడ్డది ఎందుకంటే త్రీ మంత్స్ లో యాక్సిడెంట్ అయింది మరి ఆమెకు గర్భం తీసేయాలని చెప్పి అభవాసం చేసేసుకుంటేనే ఈ కార్లు సర్జరీనికి ఏదైనా చేయగలుగుతాము అని అన్నారు అనమాట చాలా బాధపడ్డారు త్రీ మంత్స్ లో నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తీసేసుకోను నేను ఎందుకు తీసేసుకుంటాను అమ్మాయి చాలా ఏడ్చింది బయటికి పోయినప్పుడు ఆమెకి యాక్సిడెంట్ అయింది త్రీ మంత్స్ లో కానీ దేవుని దయవల్ల అక్కడ కారణం ఏం చేసిందంటే ఆమెకు కేపాలు తీసుకపోతే అక్కడ వాళ్ళు ఎక్సో ద్వారా ఏం కాదు ఈమెకు కట్టుగడితే బాగైపోతుందని కానీ ఆమె కాలు పాదం కింద మొత్తము సైన్సర మొత్తం కాలి ఆమెకు తొమ్మిది లేర్స్ వెళ్ళిపోయాయి వెళ్ళిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది అక్కడ కాళ్ళ నుంచి ఆమెకు తినలేక నిద్ర చాలా అవస్థపడ్డది ఆమెకు ఇప్పుడు పది నెలలు పడ్డాకనే డెలివరీ అయ్యింది చూడు దేవుని కృప ఆమె దగ్గర ఆమెకు పాప కావాలని వాళ్ళు భార్య భర్తలు అనుకున్నారు ఎందుకంటే ఫస్ట్ బాబు వాళ్ళు అనుకున్నారనమాట అనుకోగానే సడన్ గా ఇది జరిగింది యాక్సిడెంట్ తర్వాత వాళ్ళు అత్తగారు అన్నారు లేదు ఈ కడుపు తీపి చేసుకుంటా అయిపోతుంది అబార్షన్ చేయి చేసుకో అవసరం లేదని కానీ చాలా ఏడ్చింది ఆమె నేనేది నా దగ్గర నాకు చెప్పిననమాట నువ్వు బయటికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలంటే అమ్మ నా మాట వినలేదు అయితే నేను తర్వాత నేను చెప్పిన మాట నేను వినలేదని నా దగ్గర ఏడ్చింది నా లైఫ్ అంతా ఇదైపోయింది నా జీవితం అంతా ఇదైపోయింది నేను ఎందుకు ఉండాలా ఎందుకు నా లైఫ్ బాధపడ్డది వాళ్ళత్తగా అనడము కాలు ఇదైపోవడము యాక్సిడెంట్ కావడము చూడు చాలా బాధపడ్డది ఆ త్రీ మంత్స్ నుంచి ఆమె టెన్ మంత్స్ చాలా ప్రసన్నత ఏదైనా ఆమెకైతే నిద్ర కొన్ని రాత్రులు నిద్ర ఆ పెయిన్కి కింద అది పోరాలు పెరగా అంత వరకు ఎందుకంటే కేపాలకి పోయినప్పుడు వాళ్ళు కట్టు కట్టినప్పుడు ఆ కట్టు కింద అయితే ఎక్కడైతే మాంసం ఊడిపోయిందో తీసినప్పల్లా బ్లీడింగ్ అనేది చాలా గారిపోయేది చూడమే చాలా వీక్ అయిపోయింది తినలేక నిద్ర తిందామన్నా కూడా ఆమెకు టెన్షన్స్ ఎక్కువైపోయినాయి వాళ్ళ అత్తగారు కానీ దేవుని కృప నేను చెప్పాను నీకు ప్రార్థన చేస్తాను నువ్వేం భయపడకు ప్రార్థన నుండి మరి అన్ని ఇంటికి వచ్చినప్పుడు మరి ప్రేయర్ చేయించినాను ప్రేర్ చేయించిన ఆయేది వాడతా వచ్చింది దేవుని కృప నా కాలు కూడా వాపైపోయింది ఎందుకంటే కట్టు కట్టిన పల్ల చాలా ఆమె తల్లడెళ్లిపోయింది అది రాయలేకపోయిండ్రు అదంతా చెయ్యలేకపోయింది ఎందుకంటే దగ్గర నేను ఉన్నాను కదా ఆమె చాలా వేదన కానీ ఆ వేదనంతా దేవుడు చూసిండు ప్లస్ ఇక నేను కూడా అన్ని చూసిన కాబట్టి దేవుని దగ్గర నేను మొరపెట్టాల్సి వచ్చింది దేవుని దేవా నువ్వు ఎట్లనైనా మా కాడపిల్లని దయచేయి ప్రభావ ఆమె కోరుకున్నది అదే కదా మరి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ప్రభావ సోదరు నుంచి కూడా ఆ తప్పించును మరి కాచి కాపాడినప్పుడు అబ్బా ఎందుకంటే ఏదన్నా వచ్చి ఆమెను గుద్దినా కూడా వెనకన్నా ముంగడకన్నా పడిపోతే చిన్న బాబు మధ్యాహ్నం ఉన్నాడు వాళ్ళ భర్త ముందున్నాడు కానీ ఆ బాబుకైనా ఏమైనా ఉంటే ఈయన ఎక్కడైనా చనిపోవాల్సిన స్థితి అది ఆ యాక్సిడెంట్ కానీ ఈమె కాలిక చిన్న గాయంగా అయిపోయింది దేవునికి వందనాలు చెప్పుకుంది ఆమె అటు జరగాల్సింది కాదు కానీ అది ఎందుకు అట్లా జరిగిందో తెలియదు అని ఆమె కూడా అనుకుంది కానీ దేవుని దయ వల్ల ఈ రోజు ఒక పాపకు జన్మనిచ్చింది దేవునికి వందనాలు మీరు కూడా మరి మరి పేర్లు పెట్టినాను ప్రేన పెట్టినప్పుడు ఆ సిస్టర్ కి మీరందరూ చాలా ప్రార్థించారు కాబట్టి ఆమెకు గొప్ప బహుమానంగా మరి ఆడపిల్లని దేవుడు ఇచ్చినాడు వాళ్ళు ఎంతగానో కుటుంబం సంతోషంగా ఉన్నానమాట చూడు దేవుడు ఒక అద్భుతం చేసిండు దేవునికి వందనాలు మరి దేవుడు ఆ కళను కూడా నాకు దేవుడు చూపించిండు మరి అది ఏమైనదో దేవుని కృపనే ఉన్నది కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను మరి దేవుడు ఏ రాజ్యంలోకి తీసుకెళ్ళినా నాకు తెలియదు కానీ ఆ స్థానం ఏంటిదో అది మరి నేను ప్రార్థిస్తున్నాను మరి సిస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను ఇప్పుడు స్వరాజి వాక్యం చెప్పిన దేవునికి స్తోత్రము చిన్న మాట ప్రారంభిస్తుంది మనం స్టార్ట్ చేద్దాం వాక్యము స్తోత్రం ప్రభా నాయనభ నీ పాముల పేరు స్తోత్రాలు దేవ దేవాభా సురక్షితంగా ఉంచి దేవాయశ్మాప్రభ ఈ రోజు దేవాయస్మ నేందుకు దేవస్ తెలియాలి దేవాయస్మ ప్రభావీ సేవ విషయమై దేవాయస్ మహాప్రభ మేము దేవాయసమ నీ కొరకు సాక్ష్యం చెప్పేలా సాయం చేసిందోత్రభా మీరే మాలో ముందు నడిపించండి మాకువా ప్రతి ఒక్క లాయమైపోవాలి మాకువా మీరే మహిమ ఘనత ప్రభావం చేయాలి మాకు దేవునికి వందనాలు దేవుడు ఇచ్చినటువంటి సమయం బట్టి ప్రతి ఒక్కరికి దేవునికి వందనాలు ప్రతి ఒక్కరికి కూడా సిస్టర్స్ బ్రదర్స్ ప్రతి వందనాలు సో ఈరోజు మనము జీవించి ఉన్నామంటే దేవుని యొక్క కృపచేత మనం జీవించి దేవుడు మనల్ని ఆయన చిత్త మనల్ని పట్టుకుండు పట్టుకొని ఆయన చిత్త మనల్ని నడిపిస్తుండు ఎన్నో శోధనలు వచ్చినా ఎన్నో ఆటంకాలు వచ్చినా సాధనగాడు ఎంతో మందిని ప్రడవేయాలనుకున్నా కానీ దేవుని చిత్తం దేవుని యొక్క మనుషులు ముద్ర చేయబడితే సో దేవుడు ప్రతి ఒక్కరిని లేవనెత్తాడు సో నాకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి జాబ్ లేకుండా ప్రతి దాంట్లో ఇక్కడ కూడా ఇక్కడ కూడా అన్నిట్లో సెలెక్ట్ అయినా ప్రతి ఒక్క దాంట్లో నాకు చిన్న జాబ్స్ ఇచ్చారు సో ఇక్కడ వెళ్ళినప్పుడు నాకు మేనేజర్ జాబ్ వచ్చింది సో దేవునికి వందనాలు సో ఆల్మోస్ట్ నేను వాక్యం చెప్పి ట్వంటీ డేస్ అయింది సో దేవుని చెంత మరొకసారి నడిపించిన దాన్ని దేవునికి వందనాలు ఆయన యొక్క కృప వాస్తుల్యత మన మధ్యలో ఉన్నది ఆయన యొక్క కృప చేత మనము జీవించబడుతున్నాం దేవునికి వేలాది వేలాది కోట్లాది వందనాలు దేవుడు ఈరోజు జీవించ జీవింప చేసి మనతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు ఈరోజు మనం వాక్యం చెప్పుకోవాల్సినది అయితే మనకు వచ్చేసి ఫస్ట్ పీటర్ ఒకటో పేచర్ రెండో అధ్యాయం ఇరవై ఇక్కడ చూస్తే మనం ఏమంటుండవు మనం ఎవరి కొరకు జీవించాలి జీవించాలి మనకి ఈరోజు అంశం వచ్చేసి నీతి విషయమై మనం నీతి విషయమై జీవిస్తున్నామా లేకుంటే మరణిస్తున్నామా మనం మనం ప్రశ్నించుకున్నాము నీతి విషయము ఇలా జీవిస్తున్నాము ఇప్పుడు ఏమంటుండే మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించవాలని ఏమంటున్నాము మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీర తానే తన శరీరం మన పాపంలో రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయంలో చేత మీకు ప్రస్తుతం ఈరోజు చూస్తే మనం పాపము విషయమై చనిపోవాలి ఎక్కడైతే పాపము ఉందో అక్కడ మనం ఏం చేయాలి చనిపోవటకు మనము మరణించటకు చూడాలి ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ జీవించడానికి చూస్తున్నారు పాపం చాలా మంది జీవిస్తురు కానీ అది మరణం తెలుస్తలేదు పాపము పరిపక్వమై మరణము సో ఈవెన్ మనం ఎవరైనా కూడా దేవుని ఎందు తీసుకొని మరొకసారి పాపంలో చేయకుండా పాపం ఎందు పాపంను చూస్తే మనము మరణించే వారు లెక్కడ ఉండి శరీర విషయ మరణం పొంది మనము ఆత్మ విషయమై జీవించాలి ఇక్కడ ఏమంటుండంటే ఏ విషయమై జీవించాలి ఇక్కడ నీతి విషయమై జీవించవలను నీ కొరకే కదా నీ కొరకు నా కొరకు ఈరోజు దేవుడు మరణించింది సిల్వలు రక్తం పెట్టిండు రక్తం కార్చిండు దాని కొరకు మనం ఏం చేస్తున్నాం మళ్ళా మళ్ళా పాపం చేసి పాపంలో మనము మరణిస్తున్నాం సో మనము ఏం చేయాలంటే ఒక సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరూ ఒక పాప విషయమై నువ్వు చనిపోవాలి ఎప్పుడైతే నువ్వు పాపం చేయడానికి నువ్వు పొరపడుతున్నావో ఆ టైంలో నువ్వు పాపం చేయకుండాది స్టాప్ చేయాలి నీతి విషయమై జీవించినట్టు మనము చూసుకోవాలి ఎప్పుడైతే నువ్వు నీతి విషయమై జీవిస్తావో ఆయన పునరుద్ధారణ మూడో దినం న లేచిండు సో ఆ విధంగా మనము నూతన సృష్టిని నూతన కలిగి మనము జీవిస్తాం ను బాపిశం తీసుకున్నావు ప్రతి ఒక్క దాంట్లో నీకు అన్ని తెలుసు ఏది చేయడు ఏది మంచిది ఏది వేరేది అని ప్రతి ఒక్క పాపం గురించి నీకు ప్రతి తెలుసు కానీ నువ్వు ఏం చేస్తున్నావు పాపం విషయమై పరుగులు ఎత్తుతున్నావు పాదాలు సో పాపం విషయమై ఈ రోజు మనము మరణిద్దాం పాపం విషయమై మన చూపులో కానీ మన దృష్టిలో కానీ మన తలంపులో కానీ మన చేతిలో కానీ మన కాళ్ళతోటి కానీ మనం ఎక్కడ పోయినా కూడా దేవుని యొక్క శక్తితోటి మనము ముందుకు సాగాలి ఆయన పోలి నడుచుకోండి అంటే ఆయన యొక్క గుణగాణాలు మనలో కనిపించాలి ఆయన యొక్క వేసు ప్రభు యొక్క గుణగాణాలు కనిపించాలంటే నువ్వు ఎట్లా ఉండాలి లైట్గా ఉండాలి షాపింగ్ లో కానీ ఒక దాంట్లో సరిదిద్దుకొని మనము ముందటికి సాగాలి ఎవరితో మాట్లాడినా కూడా మనము మన యొక్క సాక్ష్యము దేవునికి అంగీకారంగా ఉండేటట్టు మనము ఉండాలి ఇవాళ మన గురించి సాక్ష్యం చెప్తుందంటే వాళ్ళు మనతోటి ఉంటేనే కదా చెప్తారు మనతో తిరిగే వాళ్ళే కదా ఆయన శిష్యులే కదా ఆయన గురించి సాక్ష్యం చెప్పిండు ఆయన ఎన్నో ఎంతో మందిని రక్షించిండు ఎంతో మందికి అద్భుతాలు చేసింది ఇంకా కొన్ని బైబుల్లో కూడా రాయలేదంట అన్ని అద్భుతాలు చేసిండు బైబిల్ కూడా సరిపోకుండా ఉన్నది అన్ని అద్భుతాలు చేసింది ఆయన మూడున్నర సంవత్సరాలలో నువ్వు ఈరోజు పాపంకి పరిగెత్తుంటే ఏసుప్రభును పోయి నడుచుకోవాలంటే ఆయన మార్గంలో జీవించాలంటే నువ్వు ఎట్లా ఉంటున్నావు నువ్వు ఆయన ఎందుకు బ్రతకాలంటే నువ్వు ఏం చేస్తుండు నీతి విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరము తన పాపంలో నాన్న మీద మోసుకొన్నాను ఆయన పొందిన గాయనోచేత మనకేముంది స్వస్థత వచ్చింది ఆయన గాయంలో సో ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన అక్కడ నిలిచున్నాడు ఆయన తండ్రి చిత్ర ప్రకారం ఈరోజు చేసిండు ఆయన నువ్వు వెళ్తుంటే పాప విషయమే నువ్వు ఈరోజు మరణించాలి శరీర పాపం ఉన్నది ఆ పాపం కొరకే కదా యేసు ఈ రోజు నిన్ను నన్ను కల్వరలో ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయిండు చనిపోయిన దాని గురించి మీరు గొర్రెల దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడయ్యా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఏం చెప్తున్నారు మీరు గుర్రెల దారి తప్పి పోయినామంట దాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడినైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు ఆయన అధ్యక్షుడు మన యేసు ప్రభు మన గృహంకి అధ్యక్షుడు ఆయన కాపరి ఆత్మల యొక్క కాపరి మీ యొక్క ఆత్మ నాయత్వాత్మ మన నీతి విషయమై బ్రతికిస్తున్నదా లేకుంటే చనిపోతున్నదా నీతి విషయమై జీవించినట్టున్నదా నీతి విషయమై చనిపోయినట్టు మనము తిరుగుతున్నామా ఇంకొక వచ్చినం చూస్తే ఏపీసీఆర్ రాసిన పత్రిక ఎపిసి నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కావున మునుమటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడుపు ప్రాచీన స్వభావం వదులుకొని కావున మునుపటి ప్రవర్తన విషయం ముందు మనం ఫస్ట్ ఉన్న ప్రవర్తన దాని విషయంలోనైతే మోసకరమైన దురాశన చెడుపు మీ ప్రాచీన స్వభాము అంటే మన పా గర్తించినవి ఓల్డ్ స్వభాము తీసివేసి నువ్వు బాపన్నావు ఏప్రభులో జీవించనీకి వచ్చినావు ఈసు ప్రభులో జీవితాంతం నేను ఈస్తు ప్రభు కొరకు జీవిస్తా అని ఏం చేసినావు ప్రమాణం చేసినావు ఆ ప్రమాణం చేసినావు అయినా కూడా నువ్వు ఈ రోజు అబద్ధం ఆడుతున్నావు చిన్న చిన్న అబద్ధాలు ఆరుతుంటావు చిన్న చిన్న చెడు మార్గంలో మనము వెళుతుంటాం చిన్న చిన్న పార్టీల కోసం చెడు మార్గంలో మనము అబద్దలాడి ప్రతి ఒక్క దాంట్లో దుష్టక్రియలో పడుకోనికి ఛాన్స్ ఉన్నది యేసు ప్రభు ఆయన ఎవ్రీ టైము ఆయన ప్రతి ఒక్క చూసి మనకు మాట్లాడిండు ప్రతి ఒక్క అధ్యాయంలో పరిసరలు శాస్త్రాలు ఎంతగానో శోధిద్దామనుకోరు యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరికే మనము ఆయన పంట కొన్ని చరిత్రలో వేసామని వాళ్ళు చూసిరు ఆయన కూడా యేసుప్రభు ఏం చేసిండు ఈ నోస్ ఎవ్రీథింగ్ అని గెలుస్తూ వీళ్ళు ఎలా నన్ను పట్టుకుంటారు వీళ్ళు ఎలా నన్ను చేస్తారు తనకు తను అప్పగించుకుంటూ గానీ వాళ్ళు ఎప్పుడు కానీ దేవుణ్ణి పట్టుకోలేదు అంత సాహస్యము చేయలేదు ఎవరి టైం ఎక్కడ మాట్లాడినా కూడా ప్రతి ఒక్క దాంట్లో జ్ఞానం చేసేట వాళ్ళది వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు అక్కడ మాట్లాడి మనం కూడా నీతి విషయమై జీవించేటట్టు మనం ఎవ్రీ టైం మనము కొన్నిసార్లు పడిపోతున్నాము కొన్నిసార్లు వేస్తున్నాము కొన్నిసార్లు మనము తొట్టిల్లుతున్నాం కొన్నిసార్లు ఎక్కడెక్కడో మనము తిరుగుతున్నాం అయినా కూడా దేవుని సిద్ధ చేరాలి నువ్వు నువ్వు బాప్తిష్టం తీసుకున్నావు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి ఎన్నో కష్టాలు వస్తున్నాయి సాతాన్ ఎన్నో కష్టాలు తెచ్చి వాడు ఎందుకు శోధన సహించి వాడు మనం శోధనలో వెళ్ళినప్పుడు సహిస్తే మనం ఏం చేస్తాము ధనీనంగా ఉంటాము దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేస్తాడు సాతాను గారు ఎవరిని మింగుతున్నా అని ఎవరిని చూస్తుంటాడు ఇక్కడ అక్కడ ఇక్కడ చూస్తుంటాడు యోగుని చూ యోగుని చేద్దాం అనుకున్నాను కానీ ఏసు ప్రభు కంట వేసింది ఈరోజు నీవు నేను కంట వేసుకోవాలి ఏసు నిమిత్తం మనము బ్రతకాలి ఏసు నీతి నిమిత్తము మనము బ్రతకాలి నీతి అంటే ఎవరు ఏసు కదా ఏసుప్రభు పోలి నడుచుకోవాలంటే ఆయన నీతిని మనము రాజ్యంలో ఫస్ట్ మనము ఎతకాలి ఆయన నీతి రాజ్యం లేకుంటే ఆయన నీతిని రాజ్యము మనము ఎప్పుడు ఎత్తుకుతాం ఆయన నీతిలో మనము ఎప్పుడు గ్రహిస్తాం ఆయన నీతిలో మనము ఎప్పుడు జీవిస్తాము ఆయన నీతిలో మేము ఆనందించే ఎప్పుడు ఆనందిస్తాం ఆయనలో ఆయనలో ఎప్పుడు మనము కలిసిపోతాం ఎప్పుడు మనము యథార్థంగా జీవించి ఆయన అప్పుడు మనకి మోక్ష మార్గం ఉన్నది ఆయన ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతుండ్రు ఒక్కరు నీతి విషయమై దక్తికింపబడాలి నీతి ఉందో అక్కడ వెళ్ళి మాట్లాడండి నిజమో అది మాట్లాడండి అబద్ధం మాటలు నీతి విషయమై మనం ఈరోజు మనము ఒకటి దృఢ సంకల్పంతో ఉండి ఇక్కడ అన్యాయం జరిగిన అక్కడ నీతి విషయమై మనం ఈరోజు మాట్లాడదాం ఏసు బ్రహ్మ నీతి అంతా నాశ్యంతో ఉండు నీతి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీతి నీతి వల్ల ఉన్నప్పుడు నీతి మంత్రులు ఏంటంటే ఏదైతే హృదయం ఉన్నారు నీతి కలుగు శోధనలు అనేకములు నీతి అయినందుకు శోధనలు వస్తాయి నీతి మంత్రులు ఒక పాస్టర్ గారు ఉన్నారనుకో నీతి మంత్రుడిగా అతనికి ఏంటంటే చర్చ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి తన బంధుల తరఫు నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ఒత్తిడి వస్తుంది ఏమని వేసుప్రభుని వదిలేయమని వేసుప్రభుని సొంత రక్షకంగా మనము స్వీకరించినాం స్వీకరించడానికి వదిలేస్తామా మనము వదిలేయకూడదు సొంత రక్షకంగా స్వీకరించి ఆయన మన కొరకు చనిపోయింది ఆయన మన కొరకు మన పాపంలో నిమిత్తం ఈరోజు చనిపోయినందుకు మనం ఏమి రుణం తీరుస్తున్నాం ఆయనకు ఆయనకు లోబడి ఉంటున్నాము కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మూర్ఖకరమైన దురాశ వలన మీ ప్రాచీన స్వభావము వదులుకొని అంటే మనది ఏదైతే ప్రాచీన స్వభావం ఉందో స్వభావం అది వదులుకొని మీ చిత్తావృత్తి అంటే నూతన వారై అంటే మీ యొక్క స్పిరిట్ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే మన యొక్క మైండ్ లో ప్రతి ఒక్క కొత్త స్పిరిట్ అంటే కొత్త జ్వరంతో మనము ముందుకు కొత్త నూతన స్వభావంతో మనము నూతన క్వాలిటీస్ తో నూతన మైండ్ సెట్ తో నూతన యాటిట్యూడ్ తో మనము ముందుకు సాగాలి ముందుకు సాగినప్పుడు ఏమంటది నీతి యథార్థమైన భక్తి దేవుని కోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న అంటే నవీన స్వభావం ఎవరు మన యేసు ప్రభుని పోలి మనము నడుచుకోవాలి ఈరోజు నీతి యథార్థమైన భక్తి గల ఏముండాలి నీతి ఉండాలి యథార్థమైన ప్రవర్తన కలిగి మనము జీవించాలి ఈ రోజులలో నీతి అంటే ఎవరికి చాలా మంది అవినీతి తోటి పైకి వస్తుంది అవినీతి తోటి వాళ్ళు వాళ్ళు సెల్ఫిష్నెస్ ఓవరాల్ గా సెల్ఫిష్నెస్ గా వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కావాలి ఇది కావాలని వాళ్ళు అడుగుతురు కానీ ఏంటంటే పాత స్వాభవం పోయి కొత్త స్వాభంలో నువ్వు జీవించాలంటే నువ్వు అన్ని చేసినావు దేవుని గురించి అన్ని తెలుసు కానీ మళ్ళా నువ్వు మెల్లగా మెల్లగా నువ్వు పాత జీవితంలోకి అడుగు పెడుతున్నావు పాత జీవితం ఈరోజు తీసేసి కొట్టివేయబడాలి పాత జీవితం కొట్టివేయబడి నూతన జీవితంలో మనము ఎదగాలి నూతన జీవితంలో ఆయన మనము నీతి కలిగి మనము జీవించాలి యార్థమైన ప్రవర్తన కలగాలి ఆయనను పోలి మనము నడుచుకోవాలి ఆయన అలాగనే ఉన్నాడా ఈరోజు ఇన్ను పోలి నడుచుకున్నాడా ఆయన పోలి మనము నడుచుకోవాలి విదార్థమైన ప్రవర్తన కలిగి మనము ముందుకు సాగా మనము ఒకరికొరకు అవయంలో అయిందాం కనుక మీరు అబద్ధం మాడటం మాని ప్రతి వాడిని తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవాలి నవీన స్వయం కలిగిన వాడైతే తన పురుగు వాడితో కానీ తన సుట్టాలతో కానీ ఎవరితోనైనా ఎక్కడైనా కూడా సత్యమే ఏం చేస్తుడు మాట్లాడుతుడు కోపపడు కానీ పాపం చేయకుండా సూర్యం అస్తమించి వరకు మీ కోపము నిలిచిండకూడదు కోపపడలు కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది సూర్యుడు అస్తమించే వరకు మీరందరూ సమాధాన పడి ఉండాలి అపవాదికి ఏం చేయదు చోటు ఇవ్వకూడదు ఇంకొక వచనం చూస్తే ఇక్కడ వచ్చేసి కులశైలకి రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం వచనం కులశైల రాష్ట్ర పత్రిక అధ్యాయము మూడో వచనం ఏలియనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీతితో కూడా దేవుని అందు దాసపడి ఉన్నది ఏమున్నది పరివచనం జరిస్తే పైన వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద గాని మనసు పెట్టకున్నాడు దేవుడు ఎత్తుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెలుకుడి మనకు చంద్రశేఖర్ అయిన మీ ఎక్కడ మీ బ్లెస్సింగ్స్ అన్ని పైన వాటి మనము ఎత్తుకోవాలి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు పైనన్న గాని భూ సంబంధమైన వాళ్ళ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి భూ సంబంధమైన వాటి మీద లోక సంబంధంతో మనము మనసు పెట్టకూడదు మనకి ఏముంటది ఈరోజు ఆశ వచ్చేసి మనకు ఏం చేయాలి రిచెస్ట్ లైఫ్ మనము ఈరోజు లోకంలో జీవించాలని మన కోరిక ఉంటుంది సో ఆయన ఎందు మనం మనసు పెడితే ప్రతి ఒక్కటి ఆయన ఎందు మనము అంటబడి ఉండాలి ఆయన ఎందుతో అంటబడి ఉంటే అప్పుడు మనం ప్రతి దాంట్లో దేవుడు ఏది కావాలన్నా అది ఇస్తాడు ఈరోజు నాకు ఏంటంటే నేను ఎన్నో సిక్స్ టు సెవెన్ మంత్స్ అయి నేను జాబ్ చేయకుండా ఒక జాబ్ చేసిన కానీ వాళ్ళు ఏం చేసారు మోసం చేసి నన్ను ఇచ్చి నన్ను మీరు మీరు ఇప్పుడు లేదు సీజన్ లేదు రెండు ఇంట్లో ఉండండి మళ్ళా పిలుస్తలే అని చెప్పిండు సో నేను అంతకుముందే నాకు వేరే దాంట్లో కూడా జాబ్ వచ్చింది కానీ నేను అక్కడ పోకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ వెళ్ళాను తెలియాక కూడా సగం జీతం ఇచ్చి నాకు మంచి పని చేసుకొని అక్కడిక్కడ తిప్పి ఎండలా తిప్పినాక కూడా నేను చేసినా కూడా కొత్త దాంట్లో దేవుడు మనకు తోడైనాడు దేవుడు కొత్తగా దాంట్లో సాయం చేసి సరే ఓకే నేను అందరిని క్షమించిన దేవునికి అప్పచెప్పిన సో మనకు పైన వాటి గురించి మనము ప్రార్థిస్తాం లోక సంబంధమైన ఏముంటాయి జీతం ఇచ్చినా ఎప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు దేవుడు ప్రతి ఒక్క దారితో ఎక్కడ సేవ కంటే అక్కడ వెళ్ళినాము ఎక్కడంటే అక్కడ మనము తిరిగినాము దేవుని కొరకు మనము ఈరోజు బాధపడాలి దేవుడు మన ఎంతో మంది రోగులు ఈ బయట వెయిట్ చేస్తూ మన కొరకి నువ్వు సేవకుడు ఎంతో మంది రోగులు లిప్రెషన్ తోటి క్యాన్సర్ తోటి పన్ను గుడ్డితనం తోటి లేకుంటే పారలసిస్ తోటి ఎంతో మంది బయట వెయిట్ చేస్తారు ఫీవర్ తోటి ప్రతి ఒక్క చదువు గురించి ప్రతి జ్ఞానం గురించి వాళ్ళు వెయిట్ చేస్తారు మనము వాళ్ళ దగ్గరికి రీచ్ కావాలంటే ప్రతి ఒక్కరిని మనము చేరదీయాలి ఏసు ప్రభు అందరికీ ప్రయోగపరిచింది కదా యేసు ప్రాభు ఈక్వల్ గా చూసి ఈరోజు మనము ఎందుకు ఈక్వల్ గా చూసలేము ఒకరికి డబ్బు ఉంటే మనం వేరే తీరు చూస్తాం ఒకరికి పేదవాళ్ళు ఉంటే మనకు వేరే తీరుగా మనము చూస్తాం సో ఈ రోజు ఈక్వాలిటీ అనేది అందరితో మనము ఏకంగా ఉంటాలి ఈక్వాలిటీ అన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నంటే వాళ్ళు ఏం చేస్తుంది పొద్దుంటా పండుకొని సాయంత్రం కాగానే బయటికి వెళ్ళి స్పేర్ చేసి వస్తాడు సో వాళ్ళు పొద్దుంతా కూడా సేవ చేస్తే ఎంత మంచి ఉంటుంది రోగులు సమయం సరిపోదు వన్ అవర్ టూ అవర్స్ ఈవినింగ్ టైం అంటే చాలా మంది రోగులు ఉంటారు సో పొద్దుంతా మనము ఇంట్లో ఉన్నాం కానీ ఏంటంటే పొద్దున్న టెన్ ఓ నుంచి టూ వరకు చేసినా కూడా ఎంతో మంది రోగులు బాగుపడతారు ఎంతో మంది నీకు శక్తి ఇచ్చిండు ప్రస్తుత ఇచ్చిండు నువ్వు ఇంట్లో కూర్చుంటే అది ప్రస్తుత ఎవరికి తగ్గదు నువ్వు వెళ్ళి విశ్వాసమైన ప్రార్థన పెట్టి చేసి మీరేంది నూనె పెట్టి అప్పుడు చేసినప్పుడు అందరూ సైతము బాధపడతారని అక్కడ ఉన్నది సో మనం ఏంటంటే విఆర్ దీచర్స్ అనమాట మనము వెళ్ళి ప్రతి ఒక్కరికి నీతి నిమిత్తమై బాధపడేవారు ఏం చేస్తారు హింసింపబడవారు ధనిలు పరలోక రాజ్యం బారది సో ఇక్కడ పరలోకరాజ్యం నీతి నిమిత్తం హింసింపబడుతురు ప్రతి ఒక్కరు హింసింపబడుతురు నీతి నిమిత్తం మనము బతికిపబడాలి నీతి నిమిత్తం ప్రతి ఒక్కరిని బతికించాలి ఎంతో మంది రోగులు ఈరోజు రోడ్ మీద కాని ఎక్కడైనా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సో ఎట్లా ఎందుకు అయ్యారు వాళ్ళు అని నాకు ఒక క్వశ్చన్ అనమాట సో వాళ్ళతో దేవుని తండ్రి తిరిగిపిస్తే వాళ్ళు ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ప్రతి ఒక్కరు బాగుపడతారు ప్రతి ఒక్కరు బాగుపడాలి మనం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి మీద స్వార్థం చేసినప్పుడు ప్రతి ఒక్కరు తన విశ్వాసమే తనని స్వచ్ఛపరుతుంది ఈరోజు ఎంతో మంది హాస్పిటల్లో తిరిగి అక్కడిక్కడ తిరిగి వాళ్ళు మరణిస్తారు దేవుని తెలుసుకుంటలేరు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది ఇంకా ఎన్నో విధానాలుగా ఈరోజు చనిపోతుంది అవి ఆ యొక్క ఆత్మలు చనిపోకుండా ఉండాలంటే మనము ఏసు ప్రభుని మనము చూపించాలి ఆయనను పోలి నడుచుకోవాలి ఆయన ఆయన గుణగణాలు వాళ్ళకి తెలిపితే అప్పుడు వాళ్ళు కూడా యేసు ప్రభుత్వ అంటు కట్టుకో కట్టబడి వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్క మరణం నుంచి విడుదల పొంది యేసు ప్రాభు వైపు తిరిగే ఛాన్స్ ఉంది వాళ్ళు నీతి నిమిత్తము వాళ్ళు హింసబడకూడదు నీతి నిమిత్తం వాళ్ళు చనిపోవద్దు వాళ్ళు చేస్తారంటే ప్రతి ఒక్క కాలేజీ కానీ ఎక్కడ కూడా ప్రతి ఎవరు ఉంటారంటే దుశ్యుడు వాడిని పట్టుకొని పోతారు ఎవడైతే మంచి జరుగుతుందనుకో ఒక ఫస్ట్ ర్యాంక్ వస్తుందనుకో వానికి చేస్తారు వానికి చెడగటానికి వాళ్ళ దోస్తులు ప్రయత్నిస్తారు అటువంటి చరితనం లేకుండా బ్రిలియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఈరోజు చనిపోతారు వాళ్ళకు అన్ని తెలుసు అన్ని వస్తాయి దాని ఏం చేస్తారు వాళ్ళు నిస్తా పరిస్థితిలో ఉండి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఈరోజు నిన్ను నన్ను ఈరోజు ఎన్నుకున్న దేవుడు ప్రతి ఒక్కరికి స్వార్థ చాటాలని చెప్పండి ఈరోజు ప్రతి ఒక్కరికి స్వార్థ చాటిద్దాం నీతి విషయమై జీవింప చేద్దాం వాళ్ళు నీతి లేక వాళ్ళు దేవుని తెలుసుకోలేక వాళ్ళు ఈరోజు చనిపోతురు తను నీకు నాకు తెలుసు ఏసు ప్రభు ఎటువంటి వాడు అనే గుణగాలు ఎలా మనలో మనలో క్వాలిటీస్ మనం చూపించి ప్రతి ఆయన దగ్గరికి మనము చేరుదాం ఇంకొక వచనం చూస్తే రోమా సిక్స్ ఫోర్ సెవెంటీన్ రోమిలకి రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనం చేయడం కాబట్టి తండ్రి మహిమ వలన నా నుండి ఎలా లేపబడినో అలాగనే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తీస్ వలన మరణంలో పాలు పొందటక్క ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన ఈశు క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిండో ఎలాగో రిజర్వెక్షన్ అయి పైకొచ్చిండో అలాగే మనము నూతన జీవం పొంది మనం కూడా ఎలా చేయాలి మనం బాప్తిష్టంలో పొందినాం కాబట్టి మనం కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు నూతన జీవము జీవము అంటే పాతే గతించం కనుక కొత్త ఆయన పాత స్వాభం తీసుకొని వెళ్ళిపోవాలి పాత స్వామం అంతా కొట్టు వేయబడాలి పాత అంతా శిల్వేయబడాలి పాత స్వాభం అంతా మరణించబడింది కొన్ని కొత్త స్వాభం వచ్చింది కొత్త స్వభావంలో నువ్వు ఏం చేయాలి మరొకసారి నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తి మరణంలో పాలు పొందిన ఆయనతో కూడా వాతి పెట్టబడి మనము బాప్తి మరణంలో అంటే మనం బాపిస్తం తీసుకుంటే పాత జీవితం ఏమైంది సిల్వ వేయబడింది ఆయనతో కూడా పాత పెట్టబడింది మనం బాపిష్టం తీసుకున్నాం ఈరోజు పాత జీవితం మొత్తము ఏమైంది పాత పెట్టబడింది కొత్తగా నువ్వు జన్మించినవు ఈరోజు కొత్తగా నువ్వు ఈరోజు ఉన్నావు నువ్వు శిష్యుని వల్లే ఉన్నావా నువ్వు ఈరోజు ఏ రీతిగా నువ్వు దేవుణ్ణి ఎలా ఎదుగుతున్నావు ఆత్మీయంగా నువ్వు ఏ రీతిగా నువ్వు ఎదుగుతున్నావు మనము క్వాలిఫై చేసుకోవాలి మనము మన పరీక్షించుకోవాలి ఎలా ఉంటున్నాం మనం దేవుని అందు మనము ఎలా జీవిస్తున్నాము దేవుని అందు మనకు ముందుకు ఎలా సాగుతున్నామని సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆయనతో కూడా పాతి పాలు పొంది అంటే ఆయనతో ఉండాలంటే పాత జీవితం మొత్తము పాతి పెట్టబడినము మనము నడుచుకుంటున్నాం ఆయన ఎందు జీవం ఉన్నది ఈరోజు ప్రభు చింతకు ఎవరు చనిపోయినా నువ్వు బ్రతుకుతారు ఆయన అద్భుత రీతిగా లాసను లేబట్టిండి అని నిద్రిస్తుండని చెప్పిండి అక్కడ చెప్పినప్పుడు చనిపోయిన వారు కూడా లేబట్టండి ఆయన ఎందు అంత శక్తి అంత బలం ఉన్నది నువ్వు ఈరోజు ఎంతో మంది చనిపోతురు కానీ ఆయన తట్టకు నువ్వు చేరుస్తలేవు ఆయన తట్టకు చేరిస్తే ఆయనకు అంటు ఉంటే ఆయన నమ్ముకొని ఆయన సొంత రక్షకుడు ఒప్పుకొని వాళ్ళు జీవిస్తే ఈరోజు వాళ్ళు బ్రతుకబడతారు ప్రతి ఒక్క సమస్య విరుగబడుతుంది ప్రతి ఒక్క కార్యములు జరుగుతాయి అనమాట నూతన జీవంలో ఉంటారు వాళ్ళు ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తారు కానీ ఏసు ప్రభు దారికి వచ్చినాక ప్రతి ఒక్క ప్రాబ్లం ఏం చేస్తుంది సాల్వ్ చేస్తుంది జీజస్ ఇస్ ద సొల్యూషన్ అని చెప్పారు అంటే ఏసు ప్రభువే సమాధానకర్త ఆయన శాంతి సమాధానం ఆయన పండ్లలో ఆయన చూపులలో దయ ఉంది సో ఇవరిని కూడా ధ్వనికరించింది ఆయన ఆయన ధృనీకరించలేదు ఆయననే తునీకరింపబడ్డాడు కానీ ఆయన ఎవరిని కూడా ఆయన చింతకు వస్తే ధ్వనీకరింపబడలేదు చిన్నపిల్లలు నా రాజ్యం ఎక్కువే అన్నాడు చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు ఆయన రాజ్యంలో అర్హులవుతారు సో ఈ రోజు నువ్వు నేను చిన్నపిల్లల మనస్తత్వంలో ఉండి ఆయనను ఎరగక మనం ఉంటున్నాము ఆయనను ఎరిగి మనము జీవిస్తున్నామా ఆయనను తెలిపిస్తున్నాం ప్రతి ఆయన ఏసు అని ప్రభు అని ఈరోజు సొంత రక్షకు కూడా ఒప్పిప్పి చేయాలి ఎంతో మంది ఈరోజు ఈవెన్ యాజ్ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళు బయటకి భయపడతారు వాళ్ళు సొంత రక్షకునిగా ఒప్పుకొని బాగ్యశాలు తీసుకుంటారు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ కులాలలో వాళ్ళు వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేసినమాట అంటే అవాయిడ్ చేసారు వాళ్ళని వాళ్ళని ఇక్కడ రానికి ఇది ఏదో మతం అని ఏదో ఏమంటారు మాది వాళ్ళ మతం అని వీళ్ళు ఎవరో చెప్ప చెప్పంగా వాళ్ళు ఏంటంటే అవాయిడ్ అయిపోయి వాళ్ళు సొంత ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కానీ వాళ్ళ కులం వల్ల వాళ్ళు దేవుళ్ళు ఎదగలేకపోతున్నారు వాళ్ళ కులం వల్ల వాళ్ళు ఏంది వస్తలేరు సో వాళ్ళకి అన్ని తెలుసు యేసు ప్రభు తెలుసు బైబుల్ చదువుతారు అన్ని పరిశుద్ధంగా వాళ్ళు జీవిస్తారు ఈవెన్ యాజ్ యూజువల్ గా బొట్టు పెట్టుకొని వాళ్ళు తిరుగుతుంటారు ఓకే బుట్టు పెట్టుకొని తిరుగుతున్నా కానీ ఏసుప్రభు హృదయంలో ఉన్నాడు ఈరోజు నీ పై యొక్క ఆచారం చూస్తలేడు దేవుడు నీక హృదయంలో గమనిస్తుంది ఇక హృదయ వాంసనం తీర్చే దేవుడు నీ హృదయంలో దేవుడు నివసిస్తుంది ఈ రోజు నువ్వు ఎట్లున్నావు సజీవ లెక్కలో నువ్వు అందరినీ తీసుకొస్తున్నావా లేదా అని ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తుండు నువ్వు ఎట్లున్నా పాత గర్తించను కనుక వృత్తవాను పాత జీవితము అందరికీ వదిలేయబడాలి పాత జీవితం అందరినీ జీవిస్తే నువ్వు ఇక పోతావు పోతావు ఆ యొక్క లోకంతో నువ్వు నాశనం వైపు చూస్తావు అనమాట దేవుడు ఏమంటుండో నువ్వు యేసు ప్రభు ఎట్లా పునరుత్ నువ్వు పాత జీవితం వదిలేసి నూతన స్వభావం కలిగి ఈ రోజు నిన్ను రమ్మంటాడు నూతన స్వభావం జీవింపగలే స్వభావం ఉండి నువ్వు ముందుకు సాగితే బాబు నిన్ను నన్ను ఈ రోజు చేర్చుకుంటాడు నీ యొక్క పాపం మరొకసారి నువ్వు పాపం తర్వాత తిరుగుతున్నావా పాపం క్షమిమిపబడ్డాయి ఆయన సిల్వ వేయబడ్డాడు నీ కొరకు నా కొరకు ఈరోజు సిల్వ వేయబడ్డాడు నీ కొరకు నా కొరకు ఉమ్మి వేయబడ్డాడు నీ కొరకు నా కొరకు కొరడాలతో పుట్టబడాడు నీ కొరకు నా కొరకు ఈరోజు శిల్వ మోషిడు సో ప్రతి ఒక్క దాంట్లో నీ కొరకు నా కొరకు ఈరోజు దెబ్బలు తిన్నాడు ప్రతి ఒక్క దాంట్లో ఆయన తర్వాత కుట్టబడాడు ప్రతి ఒక్కటి సహించిండు రక్తం ద్వారాలు అయ్యి వెళ్ళిపోయింది కొరకు నా కొరకు రక్తం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను విలువ కొన్న దేవుడు ఈరోజు నీ గురించి చాలా చింతపడతాడు నువ్వు పాపం చేసావనుకో పాపంలో వెళ్ళినవనుకో నీ గురించి ప్రతి ఆయన సిల్వ వేయబడతాడు నువ్వు పాపంలోకి వెళ్తే ఆయన మరొకసారి సిల్వ వేయబడతాడు అటువంటి సిల్వ వేవడం మనకి ఇష్టమా యేసుప్రభుని ఒకసారి సిల్వ వేసారు మరొకసారి నీ పాపంతో నువ్వు ఈ రోజు సిల్వ వేస్తున్నావు నీ యొక్క నువ్వు సిల్వ వేస్తున్నావు నీకు హృదయ వాంసలతోటి నువ్వు సిల్వ వేస్తున్నావు ఈ యొక్క పాపం చేస్తే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఏసుప్రభుని సిల్వ వేస్తున్నావు సిల్వ వేయబడము మనకు ఇష్టమా ఒకసారి సిల్వ వేయబడ్డాడు ఈ రోజు నీ కొరకు నా కొరకు నీ పాపం ద్వారా మరొకసారి పాపం ద్వారా నువ్వు ఈ రోజు ఏసుప్రభుని వేస్తున్నావు ఎందుకలా ఎందుకలా చేస్తున్నావు ఈ రోజు నీ యొక్క తలంపులు కానీ ప్రతి ఒక్కటి దేవునికి అంగీకారం అయి ఉండాలి యొక్క పెదవులు కానీ నీ యొక్క తలంపులు చేతులు కానీ కాలు కానీ దేవుని అందరూ ఉంటే నువ్వు ఆయనలో జీవింపబడతావు నీతి నిమిత్తం నువ్వు ఈ రోజు జీవింపబడుతున్నావు ఇంకొక వచనం చూస్తే వచ్చేసి రోమాక్ వార్త సిక్స్ ఫోర్ నుంచి సెవెంటీన్ వరకు చదుదాం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయననతో ఐక్యం గలవారని ఎడల ఆయన పునరుత్వనం యొక్క సాదృశ్య ఆయన ఆయనతో ఐక్యం గలవారమైందుగా మనం ఇకను పాపములకు దాసులం కాకుండా పాప శరీరం నినర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలిపేయబడనని ఎరుగుదము చనిపోయిన వాడు పాప తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల లేచిన క్రీస్తు ఇకను మరణం ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాము చూసి రా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనము ఆయన సిల్వ వేయకూడదు మన పాపంలో తోటి ఆయనకు సిల్వ వేస్తున్నాం మనం ఇక్కడ పాపము దాసులం కాకుండా పాపంలోకి దాసులు కాకుండా పాప శరీరం నిర్ద ఆయనతో కూడా సిల్వ వేయబడనని చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతల నుండి లేచిన క్రీస్తును చనిపోడనియుత నుంచి లేచిన తీసి ఏం చేసిండు చనిపోలేదు దొరుకుతున్నాడు పురోత్వాడై ఆరోహణం అయిపోయిండు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎదిగి ఆయనతో కూడా జీవించదు అని నమ్ముచ్చున్నాము ఆయన చనిపోట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయింది ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు ఏం చేయాలి పాప విషయమై ఒకటేసారి మరణించినము మన పాత జీవితం మొత్తము మరణకరమైనది పాత జీవితం వదిలేసి కొత్త జీవితం మనం ఇప్పుడు అవలంబిస్తున్నాము కొత్త జీవితం అవలంబించినప్పుడు వేరే వాళ్ళకు మనం ఏం చేయాలి రోల్ మోడల్ గా మనం ఈరోజు జీవించాలి అరే వాళ్ళ పేరు చెప్తే ఏం చేయాలి అదే ఈ బ్రదర్ చాలా మంచి బ్రదర్ అందరూ మంచిగా ఆదరిస్తాడు అందరినీ చాలా ప్రేమిస్తాడు అందరితో చాలా కలయిక అందరితో నీతి నిజాయితీగా యథార్థంగా జీవించే బ్రదర్ బ్రదర్ అని మనకు సాక్ష్యం ఇవ్వాలి సో ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు పాప విషయమే చనిపోతున్నావా బ్రతుకుతున్నావా పాప విషయమై ఎవ్రీ టైం మనము బ్రతుకుతున్నాం చనిపోతలేము పాప విషయంకై మనము ముందుకు మన పాదంలో పాప విషయమై మన హృదయము ఉరుకుతుంది పాప విషయమై మన తలంపులు ఎగిరిపోతున్నాయి తలంపులు అక్కడ వెళుతున్నాయి సో ప్రతి ఒక్కటి ఏం చేయాలి మరణ పడకలో మనము మరణించాలి మరణ పడకలో వేసేసి మనము ఏం చేయాలి నీతి విషయమై మనం ఈరోజు జీవించేటప్పుడు చూడాలి నీతి విషయమై జీవిస్తే అప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభు యొక్క రాజ్యంలో మనం చేరితకు మనము ఆస్కారం ఉంటుంది ఇంకొక వర్షం చూస్తే ముగించేద్దాం రెండో పీఠం రెండో పేతురు మూడో అధ్యాయము పదకొండు పన్నెండు ఇవన్నీ వీటి లయమైపోవును గనక పోయిను పోను గనక రౌలుకొని లయమైపోయినట్టు పంచభూతంలో మహావీణంతో కరిగిపోయినట్లు దీవుని దినం రాకడా కొరకు కనిపెట్టొచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని ఏం చేయాలి ఇవన్నీ లాభమైపోయినాయి మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో నష్టాలు వచ్చినాయి ఎన్నో వరదలు వచ్చినాయి ఎన్నో వచ్చినాయి అవన్నీ పక్కకు పెట్టేసాలి పక్కకు పెట్టేసి నూతన జీవితం వచ్చింది నువ్వు ప్రేయర్ చేస్తే ప్రతి ఒక్కటి ఏసుప్రభులో సాధ్యమవుతుంది ఏసుప్రభు నామంలో ప్రతి ఒక్కటి అవుతుంది సో ఈరోజు నీవు నేనేం చేద్దాము ఏసు ప్రభు నామంలో ప్రతి ఒక్కటి మనము పొందుకున్నాము ఆయన పోలి నడుచుకోవాలి ఆయన పోలి మనము జీవించాలి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఎంగములకు ఒకటే రీతిగా ఈరోజు జీవిస్తుంది ఒకటే రీతిగా మనం ఉంటున్నామా ఈ రోజు చూసి ఒక తీరు ఉంటాము సండే చూస్తే ఒక మండే చూస్తే ఒక తీరు వేరే తీరము ఇంకా ఏ ఏడు రోజుల వల్ల ఏడు యొక్క ఇంకా ఎక్కువనే మన దాంట్లో వస్తుంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మనము జీవిస్తున్నాం ఆయన ఒకటి రీతిగా జీవించండి యుగ యుగములకు యుగ యుగంలో అంటే హండ్రెడ్ ఇయర్స్ ఒక యుగం హండ్రెడ్ ఇయర్స్ ఒక యుగం యుగ యుగములకు ఒకటి రీతిగా జీవించుండి నీవు నేను ఎందుకు రీతిగా ఒకటే రీతిగా జీవించలేము అది యొక్క ప్రశ్న మనకి ఆ యొక్క విధానము యేసు యొక్క విధానం మనం నేర్చుకుంటే ఆయన గుణగణాలు మనం నేర్చుకుంటే అనేలాగా మనం జీవిస్తే మనం కూడా యుగ ఒకటే రీతిగా మనము జీవించడానికి ఆస్కారం ఉంటది ఆయన అందు జీవించాలి మనము ఆయన నీతి అందు మనము జీవించాలి ఆయన నీతి యొక్క రాజ్యం ను మనము పరిపాలించాలి ఆయన యొక్క రీతి రాజ్యం మనము ఈరోజు బోధ బోధించాలి ఆయన యొక్క నీతి రాజ్యం మనము కట్టాలి ఎవ్రీ టైం మనము ఏం చేస్తున్నాము ఆయన నీతి రాజ్యం ఏం చేస్తున్నాం పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉండాలి భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలను ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకర్షం కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుచున్నాము వాటి అందు నీతి నివసించు ఏముంటది కొత్త ఆకర్షం కొత్త భూమి నీతిస్తున్నాడు వాటి అందు ఏముంటది నీతి అనే యొక్క రాజ్యం ఉంటది ఆయన యొక్క రాజ్యము ఆయన యొక్క రెండో రాకాల కొరకు మనము వేచిన్నాం ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క జీవంలో మనము పాలి భాగస్థులుగా మనం ఉండి ఆయనను మనం అంటుగట్టుకొని మనము ఆయన కొరకు మనము సేవ చేస్తాం ఏసు ప్రభు కొరికి మనము ఈరోజు సేవ చేస్తాం నిన్ను నన్ను పిలిచిన దేవుడు పచ్చ పని పిలిచిండు ఈరోజు ఎంతో మంది చనిపోతురు వాళ్ళు చనిపోకుండా వాళ్ళని ఏం చేయాలి ఏసు ప్రభుత్కు మనము తీసుకురావాలి ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు దేవుడు తెలియక వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువైపోయి కూడా పిచ్చులు అవుతున్నారు నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ యాక్టింగ్ చేసి ప్రతి దాంట్లో యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఏం చేస్తారు వాళ్ళు ఈరోజు దేవుణ్ణి తెలుసుకోలేకపోతురు ఈరోజు నీవు నేను మనం ఏం చేయాలి మనకు ఒక భారం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరు వీధికి వెళ్ళి ప్రతి ఒక్కరికి త్వార్త చెప్పి ఆయన శిష్యులుగా ఈ రోజు ఆయన ప్రేమ చేత మనము ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేస్తాం నీతి విషయమై మనము దీవిస్తాము తర్వాత అందరినీ నీతి విషయ రాజ్యం అందరినీ నీతి విషయ రాజ్యంలో మనము గాలి భాగాస్గా చేసాం యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించం గాక మీ మీరు కూడా దేవుడు దీవించను గాక ఆమె సాధన చేస్తున్నాం చిన్న ప్రార్థన సూత్రం పాప నాయన ఇస్తున్నప్పుడు నీ పాపంలోకి వేలా స్తోత్రాలు దేవా దేవాస్తున్నప్పుడు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వలన స్తోత్రాలు దేవా దేవా మా ప్రభా మేము ఎంతగానో దేవాస్తున్నా ప్రభా పాప విషయమే దేవా మరణించాలి మా ప్రభా కానీ పాప విషయమే బ్రతుకుతున్నాం మా ప్రభా పాపం ఎక్కడుంటే అక్కడ మేము అక్కడ వెళ్తున్నాం మా ప్రభా ప్రతి ఒక్కటి కూడా లావ్ అయిపోవాలి మా ప్రభావ్ క్రీస్తున్నా గర్దిస్తుంది మా ప్రభా కాతడు ఎవరిని ఎటువంటి ఆటకం చేయకుండా సాయం మా ప్రభా నీటి విషయమై మేము బ్రతకాలి మా ప్రభా నీ యొక్క నీతి నీ యొక్క రాజ్యం ను మేము పరిపాలించాలి మా ప్రభు ఇక్కడ స్థాపించాలి మా ప్రభా మీరు ఇక్కడ వచ్చారు మా ప్రభా మానవ రూపకంగా వచ్చింది నీతిని రాజ్యం ను ప్రకటించాలి మా మేము జీవించాలి మా మీరే మా యొక్క రోల్ మోడల్ మా మేము ఎన్ని చేసినా కూడా ఎన్ని చేసినా కూడా మీరు లేని మేము విడదమే మా మా యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరే మా ప్రభా మీరే మా ప్రభా కూడా మా ఒక కాపుదల మీరే మా ఎవ్రీ దేవా దేవ మందేవా కాచి కాపాడు దేవా ఎంత ఉన్నా కూడా ఎంత లేకున్నా కూడా దేవాయశ్ర మా ప్రభావం జీవింపజేస్తుందని బట్టి స్తోత్రం మా ప్రభావ మీకే మాయమ ఘనత ప్రభావం ప్రభా మీరే మా ముందుండి నడిపించండి మా ప్రభావ కీరి గ్రూప్ ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీనికి ఆశ్రయించండి వాళ్ళు చేసిన పనులు ఇంకా ఆశ్రదించండి మా ప్రభు ఇంకా సేవను చేయండి మా ఎంతో మంది దేవ ఈ రోజు దేవాయస్మా ప్రభా నీ కొరకు జీవిస్తున్నారు మా ప్రతి ఒక్కరిని దేవా కాచి కాపాడు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ప్రభా వాళ్ళ హృదయవాదాలు తీర్చండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మా ప్రేరులో ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నేష్ తీసుకుంటే వేడుకొచ్చున్నాం తండి నిన్న రీతి దేవా నా దీవాలో వచ్చింది వాక్యం హాయస ఉంటే మాకు చూపించి నప్పుకొని ఇచ్చి పెట్టాలా నా దివ్వ మీరు పరిశుద్ధిగా పరిశుద్ధి జీవించాలా ప్రతి జగల ప్రభ నా దివ్యానికి ప్రతి జగల్ని సాక్షిగా ఉండాలా నా దివానికి ఈ వాక్యం ద్వారా ప్రభా అలా మాట్లాడడానికి వంద ఈ వాక్యం అనేక జగ పోవాలా చీకటి జగన్ వెలుగుగా ప్రభా విడుదల పొందాలా నా దివ ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కుటుంబం ప్రార్థిస్తు రోజా నా దీవాన్ని నాకు తెలియదు మీకు తెలుసు కనుక ఆ కుటుంబం ప్రభ ఆదరించండి చీకటిని విడిపించి వాళ్ళ కుటుంబ కుటుంబ పాపం క్షమించండి ఆ కుటుంబం ప్రభావ శాంతి వెలుగు రావాలా కష్టం నష్టం ప్రతి కుటుంబం ప్రభ వాళ్ళ రక్షించుకొని రక్షణ తెచ్చండి నా దీవానికి సుతం అన్ని ఉన్నాకనే రక్షణ లేకుండా అంత విడుదమే ఎస్సో రక్షణ కలిగించండి నా దీవానికి సుతం ఎస్సో ప్రభ మీరు అక్కడ తొలుగుంది కేర్ తాకండి సొస్స పచ్చి పతి జగన్ని సాక్షం కాపాడుకోవాలా నా దీవానికి శుద్ధం ఇదిగో ఈయన దేవుని బిడ్డ అని మా మంచి కిరలు చూసి నీకు మహిమ రావాలా యశుప్రభ అలాగా కారణం అక్కడ శుద్ధపరచుకున్నాను ఏసుకృష్ణ మా నాత యేసు ప్రభాతో రారు నామే జయం ప్లేసత్వం సంపన్న విజయం అపాధి కీలన నాశనం తని కారణం జయం జయం జిన్ మన ప్రభుని యేసు ప్రభు కృపే కుటుంబంకు ఇంకా బిడ్డ రాలే వాళ్ళకు మాకు జీవనకి కృపా సమాధానం సదాకారం మనందరూ చూడండి కాక ఏంద్ర